లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే మీరు ఏమైనా కొన్ని అసెట్స్ చూపిస్తే ఈ కుటుంబీన్లకి వాళ్ళు లోన్ ఇస్తారు ఒక్కొక్క మిషన్ ఆరు వందల రూపాయలు దీనికి వీళ్ళు లోన్ ఇవ్వడం మీరు సేవ చేయడం ఏది వచ్చిందండి అంతకంటే పది కుట్టు మెషిన్లు కొని ఊరికే ఇచ్చిస్తే అయిపోతుంది ఏదో ఇది ఏదో నడుస్తూ ఉంటుంది అలాగే సేవా కార్యక్రమాలని అలా ఉంటాయి కొన్ని పక్కన ఉంటాయి పార్ట్ సో బుద్ధి నాశ బుద్ధి నిర్మాణం చేయాలండి మీరు ఊరికే బిల్డింగ్లు కట్టడం అవసరం నిజానికి మీరు బిల్డింగులు కట్టడంలో మీ శక్తి అంతా కూడా వినియోగించేస్తే మీరు బుద్ధిని నిర్మాణం చేయలేరు బుద్ధిని నిర్మాణం చేయడం చేయాలనుకుంటే బిల్డింగులు కట్టడం కూడా ఏదంటీ సంత ఆశ్రమం మొదలుపెట్టడం ఆశ్రమం అనగానే ఎకరాల్లో మాట్లాడడం ఇల్లు మీరు ఇల్లు కట్టుకోవాలంటే భాషల్లో ఉంటుంది ఏదన్నా ప్లాట్ కొనుక్కోవాలి ప్లాట్ కొనాలంటే ఎకరాలు కొంటారా గజాలు కొంటారా గజాలు కొంటారు ఏమండి ఇల్లు ఆశ్రమం అంటే ఎకరా గిజాలు ఎక్కడ కుదురుతున్నాయి నాకు ఎవరో ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఆఫర్ చేశారు నాకు ఎందుకండి ల్యాండ్ నేను ఏం చేసుకుంటాను ఆ ఫైవ్ ఏకర్స్ మీరు ఏదైనా సద్వినియోగం చేయండి నేను మళ్ళీ వాళ్ళు అది వాపస్ ఇచ్చేసాను మనకి ఎందుకు ఐదు ఎకరాలు నేను ఏం చేసుకుంటాను సో మనిషికి ఆరు ఆరు అడుగులు నేల చాలు గృహస్థైతే సన్యాసికి అయితే ఆరు అడుగులు కూడా కల వాటెవర్ సో కాబట్టి ఈ బిల్డింగులు కట్టడం వల్లది దానివల్ల ఏం ఉపయోగకరం ఉండదు ఆ తర్వాత దెబ్బలాట్టుకోవాల్సి ఉంటుంది మీరు పది బిల్డింగులు కట్టారనుకోండి తర్వాత మీకు ఇది కోర్టు కేసుల్లో పడిపోతుంది ఆ బిల్డింగ్ ఎవరు పుచ్చుకోవాలనే దెబ్బలాటల్లో పడిపోతుంది అలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పెద్ద స్పిరిచువల్ సంస్థలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు వాటికి ఆస్తుల గురించి రామరామ ఎన్నెన్ని దెబ్బలాట్లు కోర్టు కేసులు మర్డర్స్ కూడా టు దట్ ఎక్స్టెంట్ వెళ్ళిపోతుంది ఎవరు సోకాల్డ్ సాధువుస్లో కోర్టు కేసులు సాధువుల మధ్య కోర్టులో కేసు నడుస్తుందంటే అర్థం ఏంటండి వాట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ ఎన్ని కేసులు ఉన్నాయంటే నార్త్ ఇండియా అక్కడ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎన్ని కేసులు ఉన్నాయంటే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఈ ఆశ్రమం మాదంటే మాది మాదంటే మాది ఈ కోర్టులో తెవినిది కాదు ఇది అలా కేసు నడుస్తూ ఉంటుంది ఫిజికల్గా వెళ్ళి ఆక్యుపై చేసేయటం శిష్యులందరినీ వేసుకుని ఆక్యుపై చేసి పారాయట కాశీలో అలా చేశారు ఓ పెద్ద స్వామి చచ్చిపోయారు చచ్చిపోతే ఆయన పెద్ద బిల్డింగ్ కట్టి మరీ చచ్చిపోయారు ఆ లేన్స్లో ఆ సందుల్లో బిల్డింగ్ కట్టడమే గొప్ప కానీ కట్టేసి చచ్చిపోయారు చచ్చిపోతే శిష్యులు రెండు వర్గాలుగా విడిపోయారు ఒక శిష్యుడు ఫిజికల్గా అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి అయింది బిల్డింగ్ అయింది ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే అక్కడ కూర్చుంటే నీ బిల్డింగ్ అయిపోదనుకున్నాడు ఒక వంద మంది శిష్యుల్ని పోగేశారు వాళ్ళకి ఆ శిష్యుల్లో కొంతమందికి లోకల్ రౌడీ గారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇలాంటి గోండాలను కూడా వేసుకొచ్చాడు వేసుకొచ్చి రెండు వందల మంది తెల్లవారుజామున ఐదు గంటలకి ఏదో నదీ స్నానికి వెళ్తున్నట్టుగా వచ్చేసి ఆ తలుపు బాధేసి తలుపు డబడబా కొట్టేస్తే తలుపు తీసారు ఏమిటి వరకు తలుపు తీసేటికి లోపలికి వచ్చేసి ఫిజికల్గా ఆక్యుపై చేసేసి ఆ మహాత్ముని కొట్టేయడం ప్రారంభించారు కారణం చూని మొత్తేస్తుంటే బాబోయ్ పరుగులు ఎత్తుతాక మీరు శిష్యులు ఆగులు అందరూ పరిగెత్తిపోయారు పరిగెత్తిపోతే వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ ఉంటాయి చూడండి అవన్నీ వాళ్ళ మీద విసిరేదు ఇవి పట్టుకుపోయి అవి వదిలేసిపోవడం కాదు అని కనుల పుచ్చుకుని కొట్టేసి పట్టుకుని వెళ్ళిపోయి ఈ సాధువులు శిష్యులు మహాత్ములు ఆ పెద్దస్వామి వీళ్ళందరూ కూడా కాళ్ళకు ఫ్రాక్చర్లు చేతులు ఎముకలు విరిగిపోయి దెబ్బలు తినేసి రక్తాలు కాలిపోతాయి వీళ్ళు వాళ్ళ పెట్టెలు సామాన్లు పట్టుకుని రెచ్చక్క వచ్చారు గెంగ వచ్చేసి ఇంకా తర్వాత రెస్పర్స్ అయ్యారు తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే మీరు కృతార్థులైనట్ లెక్క పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు ఏమంటాడంటే కూర్చుని ఉంటాడు అక్కడ టేబుల్ వేసుకుని కూర్చుని ఉంటాడు ఏమిటండి అంటాడు ఇలా మమ్మల్ని కొట్టేశారండి వాళ్ళు అయితే అయితే ఇప్పుడు ఏం చేయబడ్డారు మమ్మల్ని అంటే కేసు బుక్ చేయండి మమ్మల్ని రక్షణ ఇవ్వండి రక్షణ ఇవ్వరు కేసు బుక్ చేస్తారు రక్షణ ఇస్తారంటే కేసు బుక్ చేస్తారు ఒకే బుక్ చేయండి రెండు కూర్చోండి మీకు అందరికీ లేడరు మీకు అందరికీ ఒక్క కేసు బుక్ చేయాలా సెపరేట్ బుక్ చేయాలి ఒక్కటే బుక్ చేస్తాను అయితే మీ లేడర్ మేము ఉండదా మనం వాడు ముందుకు వస్తారు కుర్చీలో కూర్చోమండదు ఇది ఓటా ఆక్సిక్యూటివ్ సిట్ వాడు అక్కడ నిలబడి ఆ చెప్పు కేసు నీ పేరేవిటే ఆ సుబ్బారావు నీ తండ్రి పేరేవిటే ఇలా మొదలెడతా వీడి తండ్రి పేరు ఎక్కడికి చేసాడు ఇంటి పేరు అడ్రస్ నీ వయస్సు ఎంత వాటి తీసి ఇదంతా బుక్ చేసాను సరే బుక్ చేశాను పోయిరా అంటాడు ఏంటండి మరి మాకు రక్షణ నెంబర్ కేసు నెంబర్ నోట్ చేసుకో నూట పదిహేడు అని పంపిస్తాను ఈ పనిచేసి ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ని వెళ్ళబడ్డ వాటి తీసి కాబట్టి బుద్ధిని బుద్ధి నాశ హాంటే ఇలా ఇది గృహస్థుకే శోభన ఇవ్వదు మహాత్ములకి ఇంకే శోభన ఇస్తుంది మహాత్ములు విల్లు రాస్తారు ఎందుకంటే ఆస్తులు పోగేస్తారు తర్వాత విల్లు రాయాల్సి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మద్రాసులో జయలలిత హ్యాస్ అనదర్ ఇష్యూ ఆన్ హర్ హ్యాండ్స్ ఇట్ ఈస్ ఎ కల్కీ కైండ్ ఆఫ్ థింగ్ హీ హ్యాస్ నౌ టూ హండ్రెడ్ అండ్ ఆయన ఎస్సెట్స్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఈ ఎస్సెట్స్ ఆయన ఆయన భార్య తర్వాత కుమారుడు ఒకడున్నాడు ఆ కుమారుడు వీళ్ళది పెట్టారు తర్వాత శంకర భగవత్పాదులు ఆయనకు శిష్యుడు ఆ పేరు చూడండి ఎలా ఉన్నాడు శంకర భగవత్పాదులని వేరు ఓ శిష్యుడు ఆ శిష్యుడు ఎంతమంది పేర్ల మీద ఈ పేర్లు ఈ బినామీ పేర్లు ఎంతమంది మీద పెడితే ఈ టూ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏదైనా లక్ష రూపాయలు అంటే నలుగురు మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు టూ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూషన్ CBI has సిబిఐ హ్యాస్ సెంటర్ రిపోర్ట్ టు ది స్టేట్ What is ఈస్ గోయింగ్ వాట్ ఈస్ దిస్ ఆల్ అని టూ ఫిఫ్టీ క్రోస్ ఆ బిల్డింగ్ Story స్టోరీ బై స్టోరీ ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ఈ కృష్ణా ఓబిరాయ్ ఉంటుంది చూడండి ఎందుకు పనికిరా వెరగలబోతుంది ఆ బిల్డింగ్ లే Step wise stories, సెవెన్ ఎయిట్ stories building. Most modern building. అండ్ ఎంత మహారాజ ప్రసాదం ఏమిటిది అంటారంటే ధ్యానం చేయడం కోసం ఏం ధ్యానం చేస్తారండి వీళ్ళు ధ్యానం చేయడానికి ఆసనం వేసుకోమన్నారు చలాజిన కుషోత్త అంటే ఈ తుంగచాప ఉంటుంది చూడండి అది వేసుకుని దాని మీద ఒక వస్త్రం కప్పి దాని మీద కూర్చోండి కూర్చుని ఇప్పుడు ధ్యానం చేయాలి అంతే కానీ ఈ బిల్డింగ్లోనే కడితే ధ్యానం అయిపోతుందా బుద్ధినాశ బుద్ధినాశం అంటే ఇలా ఉంటుంది కాబట్టి బుద్ధిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది అంతేగాని బిల్డింగులు కాదు నిర్మాణం చేయటం బుద్ధే కనుక నాశం అయిపోతే అది పతనం అయిపోతుంది సో ఎందుకో మొదలుపెట్టి ఎందుకో చెప్పాను నేను బుద్ధి బుద్ధి నిర్మాణం చేయాలి బిల్డింగ్ నిర్మాణం కాదు బుద్ధి నాశ జీవితంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫైవ్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ పెద్ద హాల్ ఎల్ షేప్ హాల్ వాట్ ఈజ్ ఆల్వేస్ వెళ్ళుతావా ఏమన్నానా కొని ఉంటే విశాలంగా మంచిదే అనుకోండి కానీ బుద్ధి నిర్మాణం చేయడం అవసరం అది లేకుండా ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధే నశించిపోతే ప్రణశ్యతి వాడు నశించిపోతాడు మనం చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులని దేవాలయం భూముల్ని ఆక్రమించేయడం వాళ్ళు ఏమీ దానివల్ల ఏమీ ప్రయోజనం పొందరు ఏదైనా ప్రయోజనం పొందితే నేను కూడా కొంత వాటా ఇస్తానని మనం చేసే కదా వీడు ఏదైనా ఈ ఈ కరప్ట్ పీపుల్ ఈ లంచగొండులు ఏదైనా ఓ పది రూపాయలు కనుక స్వర్గానికి వీళ్ళు తీసుకెళ్లగలరు అనేసి పరిస్థితి ఉంటే నేను రూపాయి ఇస్తా పది రూపాయలు ఒన్లే పట్టికలితాడు ఉపయోగించుకుంటాడు మంచి వచ్చాడు పట్టికెళ్తాడు పొందగి ఉంటే కదా కానీ వీడు ఏ పటికి అంతా ఇక్కడ వదిలిపెట్టిపోవడమే దీనికోసం లక్షలు సంపాదిస్తారు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు తప్పండి ఈవెన్ సాధువులు కూడా మనీని సంపాదిస్తూ ఉంటారు ఒకప్పుడు ఎక్యుములేట్ అవుతుంది సంపాదించడం సంపాదించకపోవచ్చు ప్రోయాక్టివ్గా సంపాదించకపోవచ్చు ఉదాసీనంగా అలా నిర్లిప్తంగా ఉండిపోతే ఎక్యుములేట్ అవుతుంది ఆ ఎక్యుములేట్ అయిన మనీని ఏం చేయాలి పట్టుడు రోడ్డు మీద పాలేలేం కదా సేవ చేయాలి సేవ అంటే వెతికి పట్టుకున్న సేవ చేయాలా ప్రాబ్లం ప్రాబ్లం సో సేవ చేయాలంటే ఏం సో యూ హూ ఒక అభాగ్యుడి కోసం వెతకాలి వాడికి ఏదో చేయాల్సి ఉంటుంది అభాగ్యుడు మనం ముందుకు వస్తే సేవ చేయడం వేరు ఇప్పుడు అది కాదు పరిస్థితి ఇప్పుడు అభాగ్యుడి కోసం వెతికి సేవ చేయాలి సో దవ్ సేవా ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ నాకు మహాత్ములు చెప్పారు స్వామి నేను శ్రీకృష్ణ కలిసినప్పుడు నేను ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఉపదేశాలను పొందాను This is one thing I have done I have served great Mahatmas That is my strength బుక్స్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్ బుక్స్ దేవుంది బుక్స్ ఈజ్ నాట్ ది స్ట్రెంగ్త్ మహాత్ములు strength. స్ట్రెంగ్త్ బుక్స్ అల్టిమేట్లీ బుక్స్ ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీ బాడీ ఎనీవే ఓ మహాత్మును నన్ను చెప్పారు సేవా కార్యాలు మీరు చేస్తూ ఉంటారా అన్నారు చేయట్లేదని ఎలా చెప్తాం అబద్ధం చెప్తాం మహాత్మును అడిగితే చేస్తూ ఉంటాను అంటే ఏమి చేస్తారు ఆ మంచిది అని ఆయన ఫైనల్గా ఒక రైడర్ ఒక ఒక సూచన ఇస్తాను మీరు పాటించండి ఏమిటండే ఎంతో కరువు ఉంటే ఇస్తారు లక్త ఎందుకు చెప్తారా వాళ్ళకేం పని ఇలాంటి అన్పాపులర్ అడ్వైజ్ ఎవడు చెప్తాడు ఎవడో చెప్పడు కరుణ ఉంటేనే చెప్తారు ప్లీజ్ నోట్ అవుతారు లేదా కరుణ లేకపోతే చెప్పరు డోంట్ బికమ్ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు డోంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ డూ గుడర్ అని చెప్పారు ప్రొఫెషనల్ డూ గుడర్ అదే అది యూసేజ్ ఐ హోప్ యూ గార్ ది పాయింట్ సో ప్రొఫెషనల్ డూ గుడర్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు న్యూయార్క్లో వచ్చే స్వామీజీ ఒక పీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం మీరు రావాలి అంటే నేను అన్నాను ఏమిటి ఏం పీస్ కాన్ఫరెన్స్ పాలస్తైన్ మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్ మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్కి నేను ఎందుకంటే అంటే నేను ఇజ్రాయెల్ అది వెళ్ళొచ్చాను ఏదో ఆ సందర్భంలో సంథింగ్ రిలేటెడ్ టు దట్ నేను ఇజ్రాయల్ ఇజ్రాయల్ గవర్నమెంట్కి గెస్ట్గా వెళ్ళొచ్చా ఏదో హిందూ ఇంట్రెస్ట్ హిందూ ధర్మాన్ని అక్కడ ప్రజెంట్ కోసం ఇట్ వాస్ జాబ్ టు బి డన్ ఐ హ్యావ్ డన్ ఐటె సో నేను వెళ్ళాను తర్వాత స్వామీజీ వచ్చారు ఆ సందర్భంలో ఇప్పుడు నవ్వా నోన్ పెట్టాను ఐ హావ్ మేడ్ ఏ మార్క్ దే ఐ వాజ్ ఐ హమ్ ఎక్స్పీరియన్స్డ్ ఎన్ రాబాయి రిలేటెడ్ ఇష్యూస్లో నాకు అనుభవం ఉంది చూసొచ్చాను పది రోజులు వాళ్ళతో కలిసి తిరిగి భుజ బుజాలు సో పీస్ కాన్ఫిడెన్స్ సో మిడిల్ ఈస్ట్లో పీస్ మనం న్యూయార్క్లో కాన్ఫిడెన్స్ సరే నేను ఆయన హీఈ్ ఎ ప్రొఫెషనల్ పీస్ కీపర్ సో షూటు బూటు వేసుకుంటాడు నేను ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు నేను అడిగాను ఆయన సెక్రటరీని అడిగాను ఏమా ఈ ప్రొఫెషనల్ పీస్ కీపింగ్ వర్క్ ఆయనకు ఆఫీస్ మొన్హాటలో ఆఫీస్ ఉంటుంది నేను వెళ్తే నాకు థౌజండ్ డాలర్స్ ఆయన దక్షిణ కూడా ఇస్తాడు దేని సమస్య కదా అనారోర్యం ఇస్తాడు దక్షిణ అనరో వాటెవర్ సో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు దాన్ని నేను ఒక చిన్న మీమాంస చేశాను అడిగాను అడితే మాకు రాకఫెల్లర్ ఫౌండేషన్ నుంచి గ్రాంట్ ఉందని చెప్పాను రాకెఫెల్లర్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది నేను ఎరువు వాళ్ళు ఈ పీస్ మూవ్మెంట్కి గ్రాంట్ ఇచ్చారు సో ఈ ఈ వెంటనే కన్విన్స్డ్ వాళ్ళకి పేపర్స్ బాగా సబ్మిట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరు దీన్ని లాబియింగ్ అని అంటారు ఈ లాబియింగ్లో మీకు హెల్ప్ చేసే ఫామ్స్ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ సో అదంతా తన సమర్థుడు ఆ లాబియింగ్ చేసి ఆ రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి ఈ ఘాటే ఫ్యూ మిలియన్ డాలర్ ఫండ్స్ ఉన్నాయి అప్పుడు నాకు అసలు రహస్యం అమ్మగారు నాకు చెప్పారు హీ హ్యాస్ టు ఆర్గనైజ్ సమ్ పీస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఈ ఫండ్స్ ఫ్లోకి ప్రాబ్లమ్ వస్తుంది హి హ్యాస్ టు జస్టిఫైడ్ ఈ ఫండ్స్ ఫ్లో అంటే ఇదిగో ఈయన ఇజ్రాయల్ వెళ్ళి వచ్చిన హిందూ దేశ్ తీస్తానే ఆ న్యూయార్క్లో ఒక సమావేశం చేస్తాడు ఒక పెద్ద హోటల్లో పెడతాడు దాన్ని దాంట్లో అక్కడేమో డిన్నర్ లంచ్ ఇవి ఇవ్వను దానికి ఏమో యాభై డాలర్లు ఖర్చు అది చూపిస్తాడు ఇలాంటివి చేస్తూ ఉన్నాడు నేను ఆయనతోటి అన్నాను కశ్మీర్ ఎప్పుడైనా మీరు వచ్చి ప్రయత్నం చేయకూడదా అని అడిగింది అంటే ఆయన అన్నాడు ఈ కశ్మీర్ లో మనకి ఏమి ఫండ్స్ ఏమి రావండి వేస్ట్ మిగిల్ ఈస్ట్ కి ఉన్న ఇది రింగ్స్ వేల్ ఈ కశ్మీరీ యూస్లెస్ ఐటమ్ అది అని చెప్పాడు ఈజ్ అవర్ ఇండియన్ సో అయిపోయింది పోలండ్ ఇయర్ ఈజ్ ఓన్ పాయింట్ దగ్గర పీస్ కాన్ఫరెన్స్ చేశాడు ఫ్రమ్ అవర్ సైడ్ మేము చేసే ఉపకరణతో మేము చేసే హాయివేతో మేము చేసాం ఈ నీట్స్ సమ్ సాధూస్ యువం సో వీ హ అయిపోయింది అంతా బాగానే ఉంది ఇట్లా ఆల్ వెంట వెల్ ఏదో ఒక వెయ్యి ఆల్ చెక్ ఇచ్చాడు ఆశ్రమానికి ఉపయోగపడుతుంది ఆశ్రమంలో ఇచ్చాను నేను ఆల్ వెంట వెల్ వండర్ఫుల్ దీని పేరు చెప్పట్లేదు ఎందుకు పేరు చెప్పడం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ రే ఫైల్డ్ ఫైల్డ్ డైవర్సిఫిటేషన్ ఎగ్నిస్ట్రీ బై పీస్ ఇంట్లో మరి పీస్ ఉండద్దా బుద్ధి నాశహ దిస్ ఈజ్ హౌ బుద్ధి నాశ వేసేటండి బాధ్యమ మీద ఆవిడ గోళ ఎందుకు డైవర్సిఫికేషన్ వేసాడంటే ఈ పీస్ కాన్ఫరెన్స్ నడిపేపుడు ఆ సెక్రటరీ ఆవిడ అందంగా ఉంటుంది ఆవిడ పెళ్ళే కదా ఈ మ్యారీడ్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పీస్ చేడగొట్టి ఇక్కడ మ్యారీడ్ మిడిల్ ఈస్ట్ పీస్ వీళ్ళు మిదిలీ రాజభలర్ ఫౌండేషన్ ఫండ్స్ వీళ్ళని ఏమంటారు ప్రొఫెషనల్స్ అంటారు సో ఈ సేవా కార్యం కూడా ఇట్స్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ బిలీవ్ మీ దాంట్లో స్వార్థం ఉన్నట్టు అనిపించదు మీకు బట్ అల్టిమేట్లీ యువర్ కాట్ ఇన్ ఇన్ ఏ వెబ్ సేవ సేవ సేవ్ సో సేవ అంటే ఏమిటనమాట మేము సేవ చేసేవాళ్ళం వాళ్ళు సేవ చేయించుకునేవాళ్ళు అంత అహంకారం అదే కాని ఇంకోటం లేదు మనం ఎవరైనా సేవ చేయటానికి ఎంతమంది సేవ చేస్తే ఒక దేహాన్ని నిలబడుతుంది రోజు ఒక దేహం నిలబడాలంటే ఓళ్ళు మంది సేవ చేస్తే ఈశ్వరుడు అనుగ్రహం నిండా ఉంటే నిలబడుతుంది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఎంతటి వాళ్ళం సేవ చేయడానికి ఇట్స్ ఎ ప్రాబ్లం మనీ అక్యుములేట్ అయితే ఇట్స్ ఎ ప్రాబ్లం దేర్ ఫార్ మనం బుద్ధిని నిర్మాణం చేయాలి ధనం అవసరం ఏమి ధనం ఏదో ఉంటుంది ఇల్లు ఏదో ఉండాలి మెత్తి మీద రూఫ్ ఉండాలి అవసరం వీకీపీ బట్ బుద్ధి నిర్మాణం చేయాలి పెద్ద పెద్ద ఇల్లు కట్టడం పెద్ద పెద్ద కట్టక్కర్లా ఇతరుల మీద ఆధిపత్యాన్ని చెలాయించినక్కర్లా పెద్ద మూట సంపాదించినక్కర్లా బుద్ధిని నిర్మాణం చేసుకుంటే కృతార్థం అయిపోతాం ఆ బుద్ధే నాశనం అయిపోతే అంత నాశనం అయిపోయినట్టే కుచిబీ నహిపచిత ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కాబట్టి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి శంకర్లు ఏమంటారో చూడండి తావద హి పురుషంతఃకరణం తార్యాకార్య విషయ వివేకయోగ్యం అదే సంగతి ఎంతవరకు అయితే తదీయం అంతఃకరణం మనిషి యొక్క అంతఃకరణ కార్యకార్య విషయ వివేక యోగ్యంగా ఉంటుందో అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ యోగ్యత దానికి ఉంది ఇది కార్యము ఇది అకార్యము అనే వివేకాన్ని చేయగలిగే యోగ్యత ఒకప్పుడు పాటిస్తాడు ఒకప్పుడు పాటించలేకపోతాడు పొరపాటు చేయొచ్చు ఫర్ సమ్ రీజన్ కానీ వివేకము మిగిలి ఉంటుంది ఇది మంచి ఇది చెడు ఇది మనం చేయదగ్గ పని ఇది మనం చేయకూడని పని అనే వివేకం నిలబడి ఉంటుంది అంతవరకే వాడు పురుష వాడు మనిషి అదే పోతే బుద్ధినాశాత్ అదే పోతే ఇంకా వాడు మనిషే కాదు వాడు పశువే వాడు మనిషే కాకుండా అయిపోతాడు తదయోగ్యత్వే నష్ట ఏవ పురుషోభవతి ఆ యోగ్యతే తకుండా పోతే కార్యకార్య వివేకము యొక్క యోగ్యత లేకుండా అయిపోతే మనస్సు అంతఃకరణము వాడు బతికున్నా కూడా నష్టుడితో సమానం అంటే చచ్చిపోయిన వాడితోటే సమానం వాడు సర్వ కూడా నాశాన్ని పొందాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నాశం అంటే ఏమిటో చెప్తున్నారు నష్టుడైపోయాడంటే అర్థం ఏమిటో చెప్తున్నారు అత్యాంతఃకరణ बुद्धिर्नाशा प्रणश्यती योग्यो अतः इंदुवलन तर अंतरण से बुद्धे बुद्धिंटे अंतक लोपलवुंडे साधन पनी मुट्ठु अति सूक्ष्म इंद्रिय अंतक बुद्धि ఆ అత్యంత సూక్ష్మమైన ఆ పనిముట్టుని జీవించటానికి కావలసిన పనిముట్టది ప్రయాణం చేయటానికి యానము ఇలాగ వెహికల్ ఎలాగో జీవనయాత్రకి అత్యంత ప్రముఖమైన పనిముట్టది దాన్ని నాశనం చేసి పెట్టుకుంటే వీడింకా అన్ని విధాలా నశించిపోయినట్టే మనిషి బతికే ఉంటాడు ఇంద్రియాలు ఉంటాయి భోజనం చేస్తాడు పుష్టిగా ఉంటాడు కానీ వాడి పురుషార్థ యోగ్యత నశించిపోయింది అని అర్థం పురుషార్థములు అంటే ధర్మార్థకామ మోక్షములు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగింటి నుంచి కూడా వాడు భ్రష్టు అయిపోతాడు ఇంకా అంతకంటే వినాశం ఇంకోటి ఉండదు ధనము నశించింది మళ్ళీ సంపాదించవచ్చు ఇప్పుడు మన వాళ్ళు నేను చూస్తూ ఉంటాను నేను ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు ఈ లీఫిన్ అనే కంపెనీ ఒకటి ఉండేది ఫైనాన్స్ కంపెనీ అది మూసేశాడు లీఫిన్ మూసేశాడు మూసేస్తే వాళ్ళందరూ చాలా హెవీగా ఇన్వెస్ట్ చేశారు పది మంది వాళ్ళు భోరు మనం వచ్చి నన్ను కలిశారు ఏం చేయాలో అర్థంగా నేను మాత్రం ఏం చేస్తాను ఏదో ధైర్యం చెప్పి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా గతంతో గతం అవహి దాని గురించి ఇంకేం చేస్తాం మరి దాని ఏదో పరమేశ్వరుడికి అలాగ అదే కొంచెం ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పండి మీరే ఇంత నిరుత్సాహపడిపోతే భార్య పిల్లలు ఇంకా నిరుత్సాహపడిపోతారు ఆ పొరపాటు చూడండి మీరు ధైర్యంగా ఉండి చెప్పి వస్తే వస్తుంది అయితే అయిపోయింది ఫ్రమ్ టుడే అనదర్ వన్ ఇయర్ యూ విల్ నాట్ బి ది సేమ్ పీపుల్ వర్క్ హార్డ్ య యూ విల్ గెట్ బ్యాక్ టు ది నార్మల్ కోర్స్ అనేది చెప్పారు వన్ ఇయర్ తర్వాత లీఫ్ ఇన్ ఏదో వస్తుందన్నారు ఏమీ రాలేదు ఎవరికి ఏమీ రాలేదు లీఫిన్ ఈజ్ గాన్ ఒక్క పైసా రాలేదు ఎక్కడికి పోయిందో పోయింది కానీ వీళ్ళు మాత్రం తేరుకున్నారు మళ్ళీ మళ్ళీ ఫండ్స్ అన్నారు చిట్స్ అన్నారు ఇదన్నారు అదన్నారు మళ్ళీ మొదలెట్టారు ఏదో ఇక్కడ మళ్ళీ అది ఏదో టెంపరీ సెట్ బ్యాక్ వచ్చింది మళ్ళీ మొదలయ్యి మళ్ళీ లీఫ్ ఇన్ కాదనుకోండి ఈసారి కొంచెం కాషస్గా ఉంటారు సో మొత్తానికి దే హ్యావ్ స్టార్టెడ్ యాక్టివిటీ నోబడి విల్ స్టాప్ ఇట్ ఎందుకంటే ఆ డెబ్బై ఏదో వస్తుంది కొంత ఇన్వెస్ట్ చేయడం కొంత సేవ్ చేయడం అవసరం కదండి యూ హూ ఫైట్ ఇన్ఫ్లేషన్ సమ్ మనీ యూ హ్ టు సేవ్ సో ఈరోజు ఒక ఇంటి నిర్వహణకి ఈరోజు అయిన ఖర్చు రేపు ఉండదు ఇప్పుడు ఎలక్ట్రిక్ బిల్ ఐదు రూపాయల బిల్లు కట్టారనుకోండి టూ థౌజండ్ సెవెన్లో కూడా మీరు సేమ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పొరపాటు అది సిక్స్ అయిపోతుంది ఎందుకంటే పెరిగి ధరే కానీ తరిగేది ఏమీ లేదు అన్ని ధరలతో ఉంటాయి వాటర్ బిల్ పెరుగుతుంది ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది సో యూ హ్యావ్ టు ఫైట్ ఎగెన్స్త్ ఇన్ఫ్లేషన్ కాబట్టి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ సమ్ మోర్ మనీ అలా లేకపోతే ది హోల్ ప్రాసెస్ కమ్స్ టు ఎ హాల్ట్ చాలా పొరపాటు కాబట్టి అలాగే దక్షిణ కూడా ఒకప్పుడు పది రూపాయలు దక్షిణ ఇస్తే గొప్ప ఇప్పుడు కూడా పది రూపాయలు దక్షిణ అంటే కప్పు కాఫీ కూడా రాదు సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు గ్రో అకార్థిక్ ఇట్ హ్యాపన్స్ ఆల్సో ఇట్ డస్ హ్యాపన్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ డస్ హ్యాబ్ అలా అవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం సో వాట్ ఎవర్ సో కనుక పురుషార్థ ధనం నష్టమైతే ఏమీ నష్టమైనట్టు కాదు కానీ బుద్ధి నష్టమైతే అంత అంతా నష్టమైనట్టే శీలమే నష్టమైపోతే ఇంకా అసలు ఏమీ నష్టం ఏది మిగలదు అన్నీ నష్టనమైపోతాయి బుద్ధి కనుక బుద్ధి విజ్ఞానం జ్ఞానం కనుక చక్కగా పొజిషన్లో ఉంటే ఆ వివేకం కనుక మనిషిని నిలబెట్టుకుంటే పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చు ఏదైనా మళ్ళీ తిరిగి లభిస్తుంది బుద్ధి నశిస్తే మాత్రం ఏది లభించదు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే భోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఏదైనా పోయిందంటే కొంతకాలం ఏదో ఒక మాసం రెండు మాసాలు కొంత దుఃఖించినా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు బుద్ధి కనుక నశించిపోతే తిరిగి సంపాదించుకునే పనే లేదండి That should not happen. డట్ షుడ్ నాట్ హ్యాపన్ అని బుద్ధినాశాద్ ప్రణశ్యతి తర్వాత శ్లోకం రాగద్వేషవియుస్తూ విషయానింద్రియైరన్ Prasadam ప్రసాదమధిగతి దీనికి ప్రసాదోపనిషత్ అని పేరు ఇది దీని తర్వాత శ్లోకం దాని తర్వాత శ్లోకం మూడు శ్లోకాలు ప్రసాదోపనిషత్తు వాళ్ళంటే మూడైనా కాకపోయినా రెండైతే ప్రసాద మూడు మూడు శంకరులు ఉ సాయం ప్రసన్నతా స్థూయత అన్నారు వెరీ నైస్ మూడు శ్లోకాలకి ప్రసాదోపనిషత్తు అనిపారు అయా ప్రసాదం అంటే ఇది దిస్ ఈజ్ ప్రసాద హార్ట్ ఇస్ది టెంపుల్ పుస్తకం మీరు చదివారా ఎవరైనా కొంతమంది అయినా చదివి ఉండాలి దాంట్లో టెంపుల్కి సంబంధించినవన్నీ చెప్తూ ప్రసాదం గురించి కూడా చెప్పా ఇక్కడి నుంచే పట్టుకొచ్చాం ఇంక ఇంకా అన్ని గీతల నుంచి ఆ హార్తీస్ ది టెంపుల్ పుస్తకంలో ఉన్న సమాచారం అంతా భగవద్గీత గురించి వచ్చింది సో ప్రసాదము అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మీరు క్యూలో నిలబడి కొనిది ప్రసాదం కాదు అది ఇట్స్ సిగ్నిఫైజ్ ప్రసాద ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రసాదీస్ నాట్ ప్రసాద ప్రసాదము ఒక మానసిక స్థితి మీరు క్యూలో పె క్యూలో నిలబడి కొనగలుగుతారు ఆ మానసిక స్థితిని సపోజ్ అలా కొనగలిగితే మనం ధనాన్ని ఖర్చు పెట్టి మనశ్శాంతిని కొనేసేయచ్చు అలాగ లభించ అసలు వాస్తవానికి ఈ కొనడం అనే దానివల్ల ప్రసాదం దెబ్బతింటుందని కూడా అభిప్రాయం ఉంటుంది దర్శ మన ఏమన్నారంటే ఈ కొనడం అన్నది పెట్టుకోవద్దన్నారు కొన్నింటికి కొన్నింటికి నువ్వు కొనడం పెట్టుకోక ఉదాహరణకి ఇప్పుడు పువ్వులు దేవుడికి సమర్పించాలనుకోండి కొనకుండా ఉంటే మంచిదని చెప్పారు ఎందుకంటే కొనడంలో ఏమిటివుతుందంటే కైండ్ ఆఫ్ కామర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ యు ఆర్ యు ఆర్ కమర్షియలైజింగ్ ఇట్ దేవుడికి పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కదా అని మీరు ఏం చేస్తారంటే ఫలాలు బాగా ఎక్కువ కొనేసి దేవుడికి సమర్పించడం వెంకటేశ్వర స్వామికి ఫల సమర్ప ఫల సమర్పణ చేసేవాళ్ళం పుష్ప సమర్పణం చేసే ఒక ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు ఆయన ఏం చేసాడంటే పూల్ ఫూల్ ఫలోంక సజ్జా కర్ణ హైది హిందీలో చెప్పాలి అది అది హిందీ సమాచారం అది సో పూల ఫలోంక సజ్జ భగవాన్కో పూల్ ఔర్ ఫలోంక సజ్జా సమర్పిత కర్ణ అని ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటన్నమాట ఆ గర్భగుడు ఉంటుంది గర్భగుడు ఎదుర్కొండగా కళ్యాణ మండపంలాగేదో ఉంటుంది చూడండి పైన చాందిని కట్టి గర్భగుడిలో ఇవన్నీ చేయడానికి ఒప్పుకోరు ఇట్ మే నాట్ బి నెసరీ ఆల్సో బయట ఎదురుకుండా పైన ఇదంతా చాందిని కట్టేయటం కట్టేసి వాటి నిండా పువ్వులు ఫలాలు వేలాడి తీయడం అది పని దానికి ఏదో సజ్జానం ఏదో పేరు ఇట్ కాస్ట్ వన్ ల్యాక్ రూపీస్ అవును పెద్ద కళ్యాణం వంటకు నిండా పూలు ఆ స్తంభాలకు కూడా స్తంభాలకి గుడ్డ కట్టేసి కొత్త వస్త్రాలు వాటి చుట్టూ పువ్వులు కట్టేయటం మొత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి పువ్వులు పళ్ళు ఆ వేళ మార్కెట్లో ఉన్నవన్నీ కొనుక్కు దొరకరాట అది దేవుడికి సమర్పించడం వన్ ల్యాక్ ఇదే పుత్రం పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఇదే ఇట్ ఈజ్ యు ఆర్ మేకింగ్ కామర్స్ అవుట్ ఆఫ్ ఇట్ అది భక్తికి ఆ రకమైన పరిస్థితి అది చేసి ఆయన మంచివాడైతే నేను చెప్పిన డిస్క్రిప్షన్ కొంత అన్యాయం అవ్వచ్చు ఇట్స్ నాట్ ఫెయిర్ అలాగంటే డిస్క్రిప్షన్ అన్ఫెయిర్ అయిపోతుంది చేసేను మంచి సహృదయుడు అయితే బట్ సహృదయుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాహ్యమైన పటాటోపంతో ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు అలాగా భగవంతుడు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు సో మనకి భాగవతంలోనూ కూడా సో అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయా కృతయా నఘే నుష్యేర్చితోర్చాయాం శ్లోకం చదవగానే తెలిసిపోతుంది భాగవత శ్లోకం అని కఠినంగా ఉంటుంది సో భూత సకల ప్రాణులలో నువ్వు ఈశ్వరుని దర్శించాలి ఒక ఈ ఫలాన్ని ఇలాగ స్తంభానికి అలంకారాలు చేసి ఫలాలు పుష్పాలు కట్టడం అదొక పద్ధతి ఆ ఫలాన్ని ఒక ఆవుకి పెట్టడం ఓ పండు ఆవుకి పెట్టడం లేకపోతే భేదవాడు ఉంటాడు ఆకలికి ఉన్నవాడు ఉంటాడు వారికి పెట్టడం ఎలాగ పెట్టడము సేవ మనం అలా కాదు అది అది మళ్ళీ అలా అవ్వదు అది అహంకారం వస్తుంది మనము ఈశ్వరుడికి సేవ చేస్తున్నాము ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అని ఆవుకా పండుపెట్టడం భేదవాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వటం మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అనే ఫీలింగ్తో చేయటం ఆ భావనతో చేయటం అది యథార్థమైనటువంటి ఆరాధన అని అలాగే శాస్త్రాల్లో చెప్తున్నారు కాబట్టి కొంత ఈశ్వరుడికి ఆరాధన చేయటము అలంకారం చేయటం ఇదంతా మంచిదే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ బట్ ఇట్ హ్యాస్ టు బీ Associated with this, if at all. If, if not, uh, you ఇట్ that, ఇఫ్ is okay. ట్రాన్స్జెండ్ దట్ దట్ ఈజ్ ఓకే అలా కాకపోతే కనీసం దీని అసోసియేషన్ అయినా పెట్టుకోవాలి ఎంటైర్ థింగ్ కమర్స్ యాక్టివిటీగా మార్చేయకూడదు అలా చెప్పారు శాస్త్రంలో అలా చెప్పారు అంచేత ప్రసాదాన్ని it is not acceptable. యాక్సెప్టబుల్ ప్రసాదం కొండమన్నది ఇట్స్ అ wrong thing. అది తిరుపతి దేవస్థానంలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఒకప్పుడు అన్నమాచార్య కేతనం రాసినప్పుడు ఏముంది ఏసీవర్ కాదు ఆ తర్వాతి కాలంలో దాన్ని దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ పెంచుతారు అందుకోసం ప్రసాదాన్ని కొంటారు కేబినెట్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ ప్రసాదం లడ్డూ ద్వారా నాలుగు నుంచి ఫైవ్ చేయండి అని డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మినిస్టర్లు ఉంటాడు ఇక్కడ చేస్తారు డెసిషన్ హైదరాబాద్లో కూర్చొని డెసిషన్ చేస్తారు ఇట్ ఈజ్ ప్యూర్లీ కమర్షియల్ డెసిషన్ రేపు పొద్దున్న చిదంబరం గారు సర్వీస్ ట్యాక్స్ అని ఈ దీని మీద ట్యాక్స్ వేసినా మీరు ఆశీర్వదం సో ఏ సబ్ చెల్పార్హత దాన్ని కమర్షియల్ యాక్టివిటీ కింద మార్చేసేయటం ఎందుకంటే మనస్సులో ఏ సంస్కారం తీసుకురావాలన్నా వికాసం తీసుకురావాలన్నా చాలా కఠినమైన విషయం బయట వికాసం తీసుకురావాలంటే తేలిక మనస్సులో మీరు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అని ఇలాగేవో పుష్పాలు చెప్పారు ఈ పుష్పాలని వనస్సులో చేయాల్సిన అలంకారం అది ఈ ఎనిమిది పుష్పాలు ఓసారి ఏదో ఆ శ్లోకాలు ఎక్కడో కనపడితే నేను రాసుకున్నాను ఎక్కడ ఏదో పురాణంలో ఉంటే రాసుకుని మాట ఎక్కడో చెప్పారు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అది రికార్డు చేసేసి ఈ అమెరికాలో ఇలాంటివి చేస్తారు వెంటనే ఆ శ్లోకాలు మాకు కావాలని నా వచ్చారు నేను మర్చిపోయాను ఎక్కడ ఉన్నాయో అప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ వెతికి అవి జెరాక్స్లు తీసేసి మొత్తం అంతా పంచిపెట్టేసి దే లవ్డ్ ఇట్ వెరీ మచ్ ఎనిమిది పుష్పాలు అష్టపుష్పా ప్రకీర్తితా అని అండవుతుంది అది వజ్రా అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అనిలాగా ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దట్ హ్యూమన్ టెండెన్సీ టు కమర్షియలైజ్ ఎవరి థింగ్ ఆ టెండెన్సీ ఉంటుంది సో విక్షేపం హీ ఎక్స్పాన్సింగ్ టు ది వరల్డ్ అండ్ అల్టిమేట్లీ స్పిరిచువాలిటీని వరల్డ్నెస్లోకి దింపేస్తుంది వీడు ఉన్న వరల్డ్నెస్ని రిజెక్ట్ చేసి స్పిరిచువాలిటీలో గ్రో అవ్వడం కాదు దీన్ని వరల్డ్ ఇన్ఎస్లోకి దింపేస్తుంది అందుకోసమని ఆ ఆ సింబాలిజం ఎప్పుడూ తెలుసుకుని ఉండాలి ప్రసాదము ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సోల్డ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ హార్ట్ ప్రసాదం ఈ హార్ట్లో మీరు ప్రసాదాన్ని ఇన్కల్కేట్ చేయకుండగా ఊరికే ప్రసాదం ప్రసాదం ప్రసాదం ప్రసాదం హడావిడి చేశారనుకోండి దట్ డజంట్ వర్కౌట్ మచ్ ఒక ఆయన సత్యనారాయణ ప్రసాదం పెట్టబోయారు నాకు నేనున్నాను నాకు మీరు అన్నంలో వడ్డించండి నేను చెప్తాను ఎందుకంటే అన్నం తినే ముందు తినడం నాకు అలవాటు ఉండదు ఆ స్నాకింగ్ అనే దానికి నేను ఐ డోంట్ లైక్ ఇట్ అంటే ఆయన ఉన్నారు ఇది ప్రసాదం అండి ఇది స్నాక్ కాదు మీరు యు షుడ్ టేక్ ఇట్ ఏమైనా పోన్లండి మీరు పని చేయండి ఒక కాగితంలో పొట్లం కట్టి నాకు ఇవ్వండి ఐ విల్ టేక్ ఇట్ యూ గివ్ ఇట్ మీ యూ టూ యూ టూ వై వన్ ఐ వాంట్ ఐ విల్ యూస్ బోత్ ఆఫ్ గమ్ యూ గివ్ ఇట్ అంటే అలాగే మీ చేతిలో వేస్తా తీసుకోండి అరే ఏమాయనం చేదొస్తాయి ఆయన తెలుగు ఈ ప్యాకెట్ అని గేమ్ అలాగే అది ప్రసాదం మీరు వెంటనే తినేయాలి వాటి మినిపోయేదా మీరు వెంటనే తినకపోతే మీకు పాపం వస్తుంది సో అల్టిమేట్లీ పుణ్య పాపాల లెవెల్లోకి దాన్ని అలాగా అకౌంట్లో పెట్టేయకూడదు ప్రసాదం ఉంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏమిటంటే ప్రసాదము ఇగో ఈ విధంగా మీరు జీవిస్తే తూ ఆన్ ది అదర్ హ్యాండ్ తూ వేశారు ఈ శ్లోకం బంగారం లాంటి శ్లోకం ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి కంఠస్థం వచ్చేసి తూ అంటే ఏమిటి ఇంకా మేము అసలు కామనే ఉండకూడదు కోరికే ఉండకూడదు ఇంక ఏ భోగం మేము అనుభవించకూడదు అలాగాని మీరు చెప్పింది ఎందుకంటే ధ్యాయతో విషయాన్ని పుంసహ విషయ నింద అంటారు దీన్ని విషయ నింద నిందటంటే తిట్టడం అని చెడమడా తిట్టడం అని కాదు దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్అవుట్ చేయటం దాని అదే అర్థం నిందాప దానికి సో మీరు ఇంత ఘోరంగా విషయ నింద చేసి పెడితే అసలు ఇంకా విషయాన్ని గ్రహించాల వద్దా విషయం ఉంటే భోగం ఏదైనా ఒక భోగం ఉంటుంది ఏదో మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ఎంజాయ్ చేయాలక్కర్లేదా అది విషయం కదా విషయం కదా మరి శబ్దం విషయం తర్వాత రసం విషయం ఏదో ఏదో డ్రింక్ ఉంటుంది అదే ఐ మీన్ ఏదో జ్యూస్ ఏదో ఉంటుంది అయితే మంచి స్వీట్ ఉంటుంది విషయం అది దాన్ని ఎంజాయ్ చేయాలక్కర్లేదా అయితే నోట్లో వేసుకుంటే మంచి రుచిగా ఉంది కదా అని ఉమ్మే చేయాలా వాట్ షుడ్ విల్ డూ అంటే విషయాన్ ఇంద్రియ మీరు చరభక్షణే ధాతువు చరగత చరభక్షణే చరధాతుకు రెండు అర్థాలున్నాయి తినడం అని అర్థం ఒకటి ఉంది వీళ్ళు టే సంచారం చేస్తున్నాడు చరతి అని రెండు అర్థాలున్నాయి ఇక్కడ రెండు అర్థాలు వాడచ్చు దీనికి అవతారికి చూడండి ఆయన ఎలా చెప్తారు సర్వానర్థస్య మూలం ఉం విషయాభిధ్యానం ఆ రెండు శ్లోకాలని అంతకు ముందు శ్లోకాలతో కలిపి ఆయన సంబంధం అనమాట అంటే కాంటెక్స్ట్ని ఎస్ఎన్స్ చెప్పారు పెర్ఫెక్ట్గా చెప్పేశారు మీకు నేను చెప్పాను విషయ నివృత్తి మూలక స్థితప్రజ్ఞత అని అక్కడ శ్లోకాలు ఐదు శ్లోకాలు వరుసపెట్టి ఉన్నాయి ఐదు కూడా విషయ నివృత్తి మూలక స్థితప్రజ్ఞతను గురించే చెప్పాయి విషయం అంటే ఇంద్రియ భోగాలు సో ఆయన మొత్తం ఐదు శ్లోకాల సారం చెప్పేశారు ఏమనంటే ఒక్క మాటలో సారం అంతా వచ్చేసింది అలా చేతితో పట్టుకుని అందజేసేసినట్టే భాష్యం అంటే మరి అలా ఉంటుంది సో సకల అనర్థములకు మూలము విషయములను అభిముఖముగా ధ్యానించుట అభిధ్యానం అభిముఖంగా ధ్యానించటం విషయాల్లో దోషదర్శనం చేయాలి వీడు విషయాన్ని గురించి ధ్యానం చేసినప్పుడల్లా దోషదర్శనం చేయాలి ఎలాగంటే సపోజ్ డయాబెటీస్ వాడికి మీరు ప్రసాదం ఉండలేని ఏదైనా ఒక ఏదో ఒక లడ్డు మొక్క ఇచ్చారనుకోండి ఇది ఇది మేము ప్రేమతో ఇస్తున్నాం మీరు తీసుకోండి అనో లేకపోతే ప్రసాదం తీసుకోండి అనో ఇచ్చారనుకోండి అప్పుడు వాడు ఏం చేయాలి ఓకే టేక్ ఎయిట్ కావు ఇవాళ రైస్ తక్కువ తినాలి మరి డయాబెటీస్ ఉన్నవాడు హీ హాజ్ టు టేకే హీ కెనాట్ కన్స్యూమ్ కార్బోహైడ్రేట్ జస్ట్ లైక్ దాట్ డయాబెటీస్ అంటే షుగర్ మానేయడం అని కాదు షుగర్ తినడం మానేస్తే డయాబెటీ అది తప్పది రాంగ్ యూ కెన్ నీట్ టేక్ షుగర్ నిజానికి మీరు స్వీట్లు కూడా తినచ్చు కానీ యూ హ్యావ్ టు టైట్రేట్ ఇట్ అంటే కరెక్ట్గా ఇంత ఇన్సులిన్కి ఇంత కార్బోహైడ్రేట్ అని ఆ టైట్రేషన్ కింద నడవాలి సో మంచి సమర్థుడు మంచి తెలివైన వాడు ఏమంటాడంటే నోట్లో వేసుకుని రాత్రి ఒక కప్పు అన్నం తక్కువ తినాలి అని అక్కడ వస్తుంది అన్నమే తగ్గించాలి మిగతా అన్నీ తినచ్చు కూరలోవి తినచ్చు సో ఐదు కప్పులు లేదా మూడు కప్పులు తింటే ఇప్పుడు స్వీట్ తినేసాం కాబట్టి టూ అండ్ హాఫ్ కప్సే తినాలి అలా లెక్కేసుకుంటాడు కాబట్టి దాన్ని ఆ దోషదర్శనం అంటారు అది అది మంచిది ఆ రకమైన విషయ చింతన తప్పు విషయ అభిధ్యానం అభిముఖంగా అంటే ఇవి మంచివి ఇవే మనకు అవసరం జీవితం అంటే ఇదే ఇది అభిముఖంగా ధ్యానం చేయటం అంటే ఈ విషయములను అభిముఖంగా ధ్యానం చేయటం అవి మంచివి అవి మనకు ఉండాలి వాటి వల్ల మనకి సుఖం కలుగుతుంది వాటి వల్ల మనకి లాభం కలుగుతుంది జీవితం ఇదే అంటూ వాటి ఏదో ప్రో యాక్టివ్ యాటిట్యూడ్ తోటి వాటిని భావన చేస్తూ ఉండడం ధ్యానం చేయటం ఏదైతే ఇది జీవితాన్ని సర్వనాశనం చేయటానికి మూలమైపోతుంది సర్వ అనర్థ కారణం సర్వానర్థస్య మూలం అని ఈ విషయాన్ని చెప్పారు పై శ్లోకాల్లో ఇప్పుడు ఇంకేం చెప్తారు మరి అథై దాని మోక్షకారణ మీద ముచ్యతే ఇప్పుడు మీకు మోక్షం కావాలంటే ఇగో ఇలా ఉండాలి అని చెప్తున్నారు యు వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార దిస్ ఈజ్ హౌ యు హ్యావ్ టు డెవలప్ ఇట్ ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ప్రసాదాన్ని సంపాదించాలి దేవుడు ప్రసాదం తింటే వస్తుంది పుణ్యం వస్తుంది అంటే అర్థం ఏమిటనమాట మీరు మనస్సులో ప్రసాద స్థితిని సంపాదించుకుంటే మోక్షం వస్తుంది అని అర్థం అది ప్రసాదం చాలా చక్కటి పదం ప్రసాద శబ్దాన్ని రెండర్థాల్లో పడతారు మామూలుగా సంస్కృత భాషలో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రెండు అర్థాలని విడిచిపెట్టేసి ఇంకో మూడో అర్థంలో పడుతున్నారు ఇది దిస్ ఈస్ ది అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ రెండు అర్థాలు ఏమిటి మీరు తేట పడి ఉన్నది తేట తేట అనే పదం తెలుగులో తేట తేటగా ఉన్నది తేట అంత తెలుసు కదండీ అంటే ఏ రకమైన మాలిన్యము లేకుండా స్వచ్ఛంగా ఉన్నది దాంట్లో మీరు చూడవచ్చు ఆ అట్టడుగున ఉన్న ఏదైనా కాయిన్ వేసినట్లయితే అట్టడుగున నీళ్ళలో కాయిన్ వేస్తే ఆ కాయిన్ స్పష్టంగా కనపడుతుంది చదవచ్చు ఆ నీళ్ళలో కాగితం పడిపోయి అడుగున కాగితం ఉందనుకోండి ఆ నీళ్ళలోంచి చూసి అక్కడ వెళ్ళోది శ్లోకము అని చదవచ్చు అది ప్రసాదం ప్రసన్నమైన జలములు ఒక అర్థం రెండో అర్థం మనస్సు యొక్క ప్రసాదం అది మనం చూడబోతున్నాం ఇది రెండో అర్థం తిరుపతిలో క్యూలో నిలబడి లంచం ఇచ్చి కొనుక్కునేది మూడో అర్థం అది కాదు అలా కాదు ఈ అక్కడ మీరు దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుంటే దట్ షుడ్ సిగ్నిఫై దిస్ మైండ్ నాట్ వాటర్స్ వాటర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అకర్దమమిదం తీర్థం ప్రసన్నాంబు అని అలా వర్ణిస్తారు వాటర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ సో మనస్సులో ఆ ప్రసన్నత ప్రసాదము తీసుకురావాలి దానికి ఇది సింపుల్గా ఉండాలి సో ప్రసాదం అది మోక్షకారణం అయిపోతుంది ప్రసాదం అంటే మోక్షకారణం జీవన్ముక్తుడైపోతాడు ప్రసాదము గలవాడు జీవన్ముక్తుడైపోతాడు అంచేతనే దేవుడు ప్రసాదానికి అంత ఇంపార్టెన్స్ అల్టిమేట్లీ ప్రసాదం ఇట్ మస్ ఇట్ ఇట్ మీరు ఇంత పూజ చేసి ధూధూలు ఆడాననుకోండి ఎవడ మీదను అంటే ప్రసాదం లేదనమాట ప్రసాదం లేకపోవడం అంటే ఇప్పటికి నాలుగు వండలు తిన్నానంటాడు అది కాదు ఆ ప్రసాదం కాదు అలసిపోయి ఉంటాడు ఇరిటేషన్లో ఉంటాడు చికాకు పడిపోతూ ఉంటాడు పట్టుపంచ జర జ్వరలాడతో ఇటు తిరిగేస్తూ ఉంటాడు అది అది నడిచినప్పుడల్లా తప్పుడు చేస్తుంది అది పట్టుపంచె ఈ పట్టుపంచెంత బేకారదే కానికో అసలు పట్టుపంచె వాడు కట్టేటంటే వాడు దేనికి పనికిరాడు కామకోటి పెద్దస్వామి చెప్పారు పట్టుపంచే అది హింసని మిమ్మల్ని హాల్ పట్టుపంచే ఎవడు కట్టమని చెప్పాడు ఇదంతా కూడా కామర్స్ ఇది వాళ్ళ పట్టుపంచుల వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు అక్షయ తృతీయ వైన్స్ ప్రమోట్ చేసాడు వాడు మీకు నేను దృష్టాంతం చెప్పాను అక్షయ తృతీయకి వైన్కి సంబంధం ఏంటండి దాన్ని వాడు ప్రమోట్ చేసేస్తున్నాడు అక్షయ తృతీయ పేరుతో ప్రమోట్ చేసేస్తాడు పెద్ద బ్యానర్ ముక్కు మీద వేలేసుకోవడం తప్ప మనం చేసి కానీ అలాగే ఈ పట్టుపంచు కూడా అదే జగద్గురు బోధలో పుస్తకాలు ఉన్నాయని మీద వాళ్ళు దాంట్లో ఆయన స్పష్టంగా రాసిపెట్టారు పట్టుపంచె హింస తప్పు పనికిరాదు పూజకి పనికిరాదు అని రాసిపెట్టారు మన సమాజంలో వాతావరణం ఎలా ఉంది ఆయన ఇంకో మాట చెప్పారు మీరు కట్నం తీసుకుంటే కొడుకు వివాహానికి మీరు కట్నం తీసుకుంటే మీరు బ్రాహ్మణ్యం నుంచి పతితులు అయిపోతారని చెప్పారు ఎవరు విన్నారా ఆయన మాట ఎవడైనా విన్నారా ఆయన ఇంకో మాట అన్నారు నాకు తెలిసి తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఈ మొత్తం మూడు నాలుగు స్టేట్స్ నేను తిరుగుతాను ఈ స్టేట్స్లో నాకు తెలిసి ఒక వంద మంది కంటే బ్రాహ్మణులు లేరు అని చెప్పారు దట్ ఈజ్ వట్ ఇట్ నాకు వంద మంది బ్రాహ్మణులు కనబడ్డారు ఈ నాలుగు స్టేట్స్లోను అని చెప్పారు వాటి విషం కాబట్టి సో ప్రసా మోక్షకారణం అత ఇదాని మోక్షకారణం వచ్చి మనస్సు యొక్క ప్రసాదము అది పూజ చేసిన దానికి అది ఫలం పూజ చేస్తే ప్రసాదంతో ఎండ్ అవుతుంది ఆ ప్రసాదం అంటే ఉరికేదో ఉండ నోట్లో వేసుకోవడం కాదు మనస్సు యొక్క ప్రసాదమే ప్రసాదం అది గుర్తు చేయటానికి ఇది పుష్పం దేనికి నేను సమర్పిస్తున్నాను పరమేశ్వరునకు అని అందుకోసం ఏమిటి సమర్పిస్తారు మీ దగ్గరున్న బెస్ట్ థింగ్ ఏదో సమర్పిస్తారు ఏమిటి బెస్ట్ థింగ్ ఏమిటి అంటే హృదయ కమలము దాన్ని సమర్పిస్తారు సో సమర్పికం చేతస్సరసిజ ఉమానాథ భవతే హే ఉమానాథ హే శివ శివ నీకు చేతస్సనే సరసిజాన్ని పుష్ప పుష్పాన్ని సమర్పిస్తున్నాను కాబట్టి పువ్వు చేత్తో పట్టుకున్నాము అది దట్ రిప్రజెంట్స్ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్ నేచర్ యొక్క సౌందర్యం దాంట్లో ఉంటుంది ఆ సౌందర్యము ఈశ్వరుని యొక్క ప్రతినిధి ఈశ్వరుని యొక్క అనుగ్రహము విభూతి మహిమ ఈ సౌందర్య రూపంగా వచ్చింది ఆ ఈశ్వరుని యొక్క విభూతితో సృష్టమైన ఈ పుష్పాన్ని మళ్ళీ ఈశ్వరుడికి సమర్పిస్తాం తద్వారా మన మనస్సుని ఈశ్వరుడికి సమర్పిస్తాం అలాగ ఒక్క పుష్పం సమర్పిస్తే మీరు చెట్లన్నీ బరికెస్ తీసుకొచ్చి దేవుణ్ణెత్తు మీద పోషిస్తే ఏమైనట్టు కాబట్టి ప్రసాదం అధిగతిది ప్రసాదం కాబట్టి ఇవన్నీ సింబాలిజంగా ఉండాలి కొంతమంది మహాత్ములు ఏమన్నారంటే దిస్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ హిందూయిజం జుడాయిజం వీటిలో ఏమైపోతుందంటే ది ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ బాగా ఎక్కువ ఎక్కువైపోతుంది వెరీ ఓల్డ్ సిస్టమ్స్ కదా ఇవి వెరీ ఏన్షియంట్ సిస్టమ్స్ ఈ ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ బాగా ఎక్కువైపోయి దాని స్పిరిట్ కప్పుబడిపోతుంది అని కాబట్టి టేక్ కేర్ అని చెప్పారు మన పరిస్థితి అలా ఉంటుంది ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ ఎక్కువైపోతుంది ఎందుకంటే దట్ ఈజ్ ఈజీ టు డూ కర్మ ఈజ్ ఈజీ టు డూ బికాజ్ ఇట్ ఈస్ గ్రోస్ థింగ్ స్థూలంగా ఉంటుంది అంటే మీరు యూ నిడ్ నాట్ ట్యాక్స్ ద ఇన్నర్ ఆర్గన్స్ ఇన్నర్ ఆర్గన్స్ ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా పది రూపాయలు ఖర్చు మన వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్టు సబ్ట్యూట్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ మరి ఎవ్రీథింగ్ మనీని సబ్జిట్యూట్ చేయడం అలా వచ్చేసిండే ఆఖరికి ఎలా వచ్చేసిందంటే అంతా కామర్స్ గోదానం అంటే మనీ సబ్జెట్యూట్ చేసేయడం కాదండి గోవును ప్రత్యక్షంగా దానం చేయడం మీకు నేను గోవుని ఎందుకు ఎందుకు అని ఆ దర్భ తీసుకుని దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత టాక్టికల్గా మరత పెడతారంటే ఆ దర్భ మీరు నేను చేయలేము ఆ దర్భను ఇలా ఏదైనా మరత రెండు కొంగులతో సహా ఒక గోవుంటుంది ఇంత ఇంత పిసరంత గోవు ఈ గోవు నా చేతిలో పెట్టండి టేక్ ది గో కౌ గివ్ హ థౌజండ్ substitute. సో యూ సబ్స్టిట్యూట్ మనీ ఫర్ కవ్ గోదానానికి మనీ సబ్స్టిట్యూట్ ఫర్ ఎవ్రీథింగ్ మనీ సబ్స్టిట్యూట్ ఆఖరికి ప్రసాదం కూడా మనీ సబ్స్టిట్యూట్ పోస్ట్లో మీరు పూజ చేయించవచ్చు మనీ ఆర్డర్ చేసేయచ్చు సో ప్రతిదానికి ఇలాగ మనీని సబ్స్టిట్యూట్ చేయటం అనేది యూ వాంట్ పీస్అఫ్ ల్యాండ్ ఇన్ హెవెన్ యూ గివ్ మనీ హియర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ అపార్ట్మెంట్ ఇన్ హెవెన్ రెడీ ప్రతిదానికి money substitute. But everything money substitute. ఈజీ థింగ్ బుద్ధి నిర్మాణం చేయడం చాలా కష్టం ఆ ప్రసాదాన్ని తీసుకురావటం చాలా చాలా కష్టం ప్రసాదమే మోక్ష కారణము దాన్ని ఎలా తీసుకొస్తారంటే అంటే ఇంక ఇంద్రియభోగాల్ని పూర్తిగా కట్టుబాటు నో టూ ఆన్ ది అదర్ హ్యాండ్ విషయాన్ ఇంద్రియైరన్ భక్షయన్ ఇత్య అన్నది అది వికరణ ప్రచయం కొన్ని ధాతువులకి యా కథ అంటే కథయన్ భక్ష అంటే భక్షయన్ అని వస్తుంది అది యా వికరణ ప్రచయం అది పరస్మైపతిలోనే అలా కర్తరి ప్రయోగంలోనే యా వచ్చేస్తుంది ఎనీవే సో చలన్ భక్షయన్ భక్షించుట అంటే అనుభవించుట ఇంద్రియములతో విషయములను అనుభవించుట అంటే మ్యూజిక్ వింటారు నాలుగు తోటకు చులను ఆస్వాదిస్తారు ఈ రకంగా ఐదు ఇంద్రియాలతో ఐదు భోగాల్ని శబ్ద స్పర్శ రూపరస గ్రంథములను ఐదింటిని కూడా అనుభవిస్తారు కానీ ఎటువంటి ఇంద్రియములు రాగద్వేష వియుక్త ఇది బాగుంది ఇది బాగులేదు ఈ రెండు మాటలు అనద్దు ఆసక్తి పెంచుకోద్దని అనక్తి ఒక ఆయన వచ్చే ముందు కబుర్ చేస్తా నేను భిక్షకు వస్తున్నాను టొమాటో మజ్జిగ పచ్చడి అలాగేదో ఉంటుంది అవి చేయండి ఎందుకండి అలాగే టొమాటో మజ్జిగ పచ్చడి ఎందుకు చేయటం ఇంకో పచ్చడి చేయొచ్చు కదా అంటే నో ఐ లైక్ టొమాటో మజ్జిగ పచ్చడి ఐ లైక్ దీన్ని రాగము అంటారు అదిగో చూసారా టొమాటో మజ్జిగ పచ్చడి తినడం తప్పు కాదు దాని రాగ నిర్వహం కావడమే తప్పు రాగద్వేషము లేకుండగా టొమాటో మజ్జిబుజులు చేస్తే తింటారు తప్పే ఉంది యూ డూ ఇట్ బయాల్ మీన్స్ కానీ కాకరకాయ కూర వేసినా కూడా అదే ప్రీతితో తినగలగాలి రాగద్వేషము యుక్త ఈస్ ది క్రక్స్ ఆఫ్ దిష్యూ రాగద్వేషములు ఉండరాదు ఇది నేను ఐ లైక్ దిస్ ఐ డిస్ దిస్ ఈ రెండూ లేకుండగా ఆహారాన్ని తీసుకోవడం రెండూ లేకుండా మోస్ట్లీ ఈ రెండూ లేకుండగా వస్త్రధారణ i like this i do not like this i like this fashion i do not like this fashion i like this ring i do not like that ring what is that entha silly thing adi so alage i like this perfume i do not like that perfume mallelo suvasana ante naaku chaala ishtam gulabi i don't like who asked you mallelo suvasana you are not supposed to do that so mallelo was still was fine gulabi was still was fine అంతేగాని వాట్ ఈస్ దిస్ అలాగంటే మళ్ళీ ఆ గంధానికి అది యూ బికమ్ కస్టమ్డ్ అడిక్టెడ్ అయిపోతారు గంధాన్ని అలాగే ఇతర విషయాల్లో కూడా ఇప్పుడు ఇది ఇదంతా కూడా కామర్స్ సమాజంలో బాగా ఉంటుంది ఇప్పుడు ఫ్రూట్ ఉందనుకోండి ఇదంతా కూడా ఈ పిచ్చి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్కి మీరు వెళ్ళారనుకోండి వాడు ఫ్రూట్ ఇస్తాడు ఆ ఫ్రూట్ ఎలా ఇస్తాడంటే అటు ఇటేక్స్ ది యాపిల్ ఆ యాపిల్ని అలా కట్ చేస్తాడు పద్మాకారంగా కట్ చేస్తాడు యాపిల్ ఆ రదర్ ఏదో సమదర్ ఫ్రూట్ పద్మాకారంగా కట్ చేస్తాడు అది ఒక ఆర్ట్ మళ్ళా ఆర్ట్ తీసుకొచ్చి పెడతాడు నాకు అలాగ ఇచ్చాడు ఇస్తేనన్నాను ఈ కట్ చేసినవన్నీ ఎక్కడ ఉన్నాయన్నా ఈ పైన కట్ చేసేవి కదా అదంతా ఎక్కడ ఉందండి అక్కడ ప్లేట్లో ఉన్నాయండి అందరూ అవి కూడా